రిగొన్న చేతుల గురుతైనది ఎదుట బాదాలు కన్నులెన్నైనా కలిగినది ఇది బ్రహ్మాండపు గుహ నిరవైనది కైదువల చక్రాదులకైదువలతోన్నది మోనసి రాకాశి మెకముల కొట్టేది కనకపు దైత్యుని కడుపు చించినది తను నమ్మిన ప్రహలాదు దాపున దండైనది శ్రీవనితడమీద కేకొని నిలిపినది దేవతలు కొలువ గద్యపైనున్నది శ్రీవేంకటాద్రియందు चलगि भोगिचे हावि सूचितेनु नो पर ब्रह्मी